ప్రేమ గల పరలోక తండ్రి జీవాధిపతి సర్వ సృష్టికర్త అయిన మా దేవ భూమిని ఆకాశమును అంటే సమస్తమును సృజించిన మా తండ్రి మానవుని మీ స్వారూప్యము మీ పోలుపు చొప్పును సృజించి జీవ వాయుదుగా అరుని జీవాత్మగా చేసినందుకు మీకుల స్తోత్రం చలించుకుంటున్నాం ఈ నరుని సహవాసము నిత్య సహవాసము కూడిన దేవుడు మీకు స్తోత్రం మా దేవ మా తండ్రి నైనా ఇది ఉదయ కాలం మరి ఒకసారి ఆయన మేమందరము ఆన్లైన్ లో కూడా తప్ప మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి సన్న తెంచడానికి ఘనపరచటానికి మా ప్రార్థనలు విజ్ఞాపనలు మా విన్నపములు తండ్రి మీ పాదము చింతకు తీసుకురావటానికి తప్ప మమ్మల్ని ఈ విధంగా సజీవులెక్కలు ఉంచే సమకూర్చిన విధానానికి స్తోత్రములు తప్ప గత అనేక దినాలుగా తండ్రి ప్రార్థించే భాగ్యము మనందరి దయచేసినందుకు మరి ఒక దినాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు ఎంతో ఫలపలితం గాను ప్రభా మీకు సువాసన గాను మీకు ఇష్టమైన మీ చిత్తానుసారమైన ప్రార్థన మా యొక్క నోటి నుండి హృదయంలో ఉంచి ప్రభా సహాయం చేయండి ఆయన మేము అనేక అవసరం కలిగిన వారము తండ్రి ప్రభా ఎన్నో కష్టములు నష్టములు ఇబ్బందులు శ్రమలు తండ్రి పెండమిక్స్ ఎకడమిక్స్ ప్రభా దనేకమైన సమస్యలు తండ్రి జీవిస్తున్నాం నాయన వాటన్నిటికీ ప్రభా మాకు విడుదల విమోచన కలిగే దేవుడు నీవే అని తండ్రి మీ పాద్యతకు వస్తున్నాం ప్రభా సహాయం చేయండి ఆయన ఈరోజు మీ సన్నిధి మాతో కూడా ఉంచండి ప్రార్థన కూడతో ఆయన మీరే ఆది అంతమే నడిపించవలసిందిగా పేడుకుంటున్నాం ఎవరైతే వాక్యం పలుచుకోలే ఉన్నారో ఆ సహోదరిని తండ్రి మీరే మీ ఆత్మ చేత అభిషేకించి మీ నోటి గురగా నేను బలంగా వాడుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం ఏదైతే సిద్ధపరిచారో అది మా అందరికి ధారాలంగా దయచేయండి ప్రభావా అదేవిధంగా నేను ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రభు కూడా ఈ గ్రూప్ జాయిన్ అవటానికి సహాయం చేయండి ఆయన ప్రభావ మిమ్మల్ని మీ కార్యంలోకి మించిన ఏది లేదు ప్రభావం మీ సన్నిధి మించిన మీ పనిలో ఉండటానికి మీ పరిచర్లో ఉండటానికి మీ సేవలో ఉండటానికి సహాయం చేయవలసింది నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని బట్టి మీకు సుతు స్తోత్రం చలివిస్తూ అందకాల శక్తులను తండ్రి మీ రాజ్యంకో వ్యతిరేకంగా ప్రతి శక్తిని సైతాన శక్తిని మా ప్రభుని ఏసుక్రీస్తు రక్త శక్తి ద్వారా బంధిస్తూ మమ్మల్ని మా సమస్తే హస్తగతం చేసుకుంటే కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాం తండ్రి పాటపా దాని కోసం ముందు కన్ఫర్మ్ చేసుకుందాం అని సార్ సార్ ఇదిగో దేవా నా జీవితం ఆపాద అంకితం అనే పాట పాడుకుందాం సార్ ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తక నికంకితీ నా జీవిత ఆపాదమస్తకం నికంకి శరణ నిచరణ శరణ నిచరణ నీచరణ శరణ నీచరణ ఇది గో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకి నీకం Pallu <laughs> māļu aļi dva lagi nānu, Paraloka dhašya namo nundi. Vilu aļi nani dhivy aqpilu puku, Nethaginatlu jīvini chanaiti. Pallu māļu aļi dva lagi <laughs> nānu, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే అయినా ప్రేమతో నన్ను దరిచేచ్చినావు అందుకే గైకొనుమోదేవా ఈయన శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరిచేచ్చినావు అందుకే గైకొనుమోదేవా నా శేషీత ఇది గో దేవా నా జీవితం ఆపాదమస్తకం ని కంకిత ని కంకిత నిల చంతచేరీ ని చి tum bu nenaroganirpo ne hrudaya barambu masagi prardhinchi pancheya nimmo nipadamulacham <laughs> tacheri nichittam bu nenaroganirpo ీ హృదయాభారం ప్రార్థించి పనిచేయ నిమ్మూ ఆగిపోక సాగిపో ప్రియసునిగా పనిచేయ నిమ్మూ ప్రతి చోటని నీ సాక్షిగా ప్రభువా నన్నుండ నిమ్మయా ఆగిపోక సాగిపో ప్రియసునిగా పనిచేయ నిమ్మూ ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నన్నుండ నిమ్మూ ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకి నీకంకి విస్తార పంత పొలముంది కష్టంచి పనిచేయూ కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట నుండి కాస్ట్యూంచి పనిచేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు క్షేమ క్షామకాలమీనా నిన్ను ఘన పరచు బ్రచుక నిమ్మయా నసించు ఆత్మల నూ నీధి క్షేత్చు కృపా నిమ్మయా క్షేమ క్షామకాలమీనా నిన్నే ఘన పరచు భ్రతుక నిమ్మయా నసించు ఆత్మీ నీధలి స్వేచ్ఛకృపా నిమ్మయా ఇది గో దేవా నా జీవితం apada mastakam nehkinkitam nehkinkitam charano neech charanam charano neech charanam charano neech charanam charanam nee charanam idigo deva da jeevitam aapada mastakam neekankitam neekankitam thank you sir praise god ki ani salli samelo marma jilo na chakravarty garu చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని చేసుకున్నా పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమానందం జరిగిన మా ప్రియా పర్లో ఒక తండ్రి ఏ సయాన్ని కొందరు స్వీకరిస్తూ ప్రార్థన్ ఇంకోనైనా మరియు ఉదయాన్ని మాకు అనుగ్రహించి ప్రభావితం చేర్చుకున్న విధానాన్ని బట్టి కొనగా ఇదిగో ఇప్పటివరకు మీరు నడిపించారు దేవా ప్రభావ్యాన్ని గుర్తించుకోబోతున్న చెప్పుకోబోతుండగా వివరించే క్రమంలో ప్రభావిరుండండి దేవా నడిపించండి ఇదే మీరు మాట్లాడకపోతే ప్రభావితం చెత్తగానే ప్రభా అ మీ మాట ప్రభావ నోటి నుంచి మీరు మాట్లాడించి ప్రభా ఆయా జీవితాన్ని సరిచేయమని ప్రభావ సరి చేసుకునే బాధ్యతను ధన్యతను ఒక అవకాశాన్ని మాకు ఈ ప్రారంభ ఉందో మీరు మర్యాద కరమే క్రమంగా నడిపించుకున్నాను మీ హృదయంలోను స్థిరపరచుకున్న ప్రభువు రాక సమీపించి ఉన్నది గనుక సమీపించి ఉన్నది ఆయన ఆయన వస్తున్నారు మీరు ఓపిక కలిగి ఉండాలి ఏ విషయంలో ఓపిక కలిగి ఉండాలి ఏ మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి అనేది ఏంటంటే ఒకటి మనం ప్రయాణం చేయాలి ఏదైనా ప్రయాణం చేయాలి అని అన్నప్పుడు ఏదైనా స్వార్థ ప్రకటించడియా ఉంది ఏదైనా గౌస్పిటల్ అవుట్ కి వెళ్ళాలి అని మనం ఏ రకమైన సిద్ధపాఠం కలిగి ఉంటాం వెహికల్ కరెక్ట్ గా ఉందా లేదా ఎవరెవరు వస్తున్నారు వచ్చేవారికి ఏమేమి కావాలి వెళ్లి ఎన్ని ప్రాంతాలను విజిట్ చేయాలి తర్వాత ప్రాంతాల్లో విజిట్ చేసిన వాళ్ళకి మనం ఏం స్వార్థ చెప్పాలి స్వార్థ చెప్పి వాళ్ళకి ఏమి ఇవ్వాలి వాళ్ళకి ఎట్లాంటి సమస్యలుంటాయి వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలుగుతాం వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇవన్నీ చెక్ చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ప్రాపర్ ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ప్రాపర్ గైడెన్స్ తో మనం ఏంటి సిద్దపాటు కలిగి ఉంటాం కానీ ఇక్కడ మన దేవుడు మన కోసం ఆయన రాకడ సమీపించి ఉన్నది రాకడా యుగ సమాప్తి అవడానికి దగ్గర పడుతున్నప్పుడు మనం కూడా కొన్ని రకాలైన మరి ప్రిపరేషన్ అనేది మన జీవితాలకి మనకు అనేది అవసరం ఎందుకు అని అనంటే పని చేసినవాడు జీతానికి అర్హుడు కదండి పని చేసినవాడు జీతాన్ని అరుహుడు మనం ఏమి పని చేయకోకుండా ఏమి కదలుకోకుండా ఉండి జీతం కావాలి జీతం రావాలి అని అది ఎంత వెళ్లితనమో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అని ఏ పని చేయకోకుండా నేను ప్రార్థన చేసుకుంటున్నాను సరిపోతుందిలే నేనేదో ప్రార్థనకు వెళ్తున్నాను సరిపోతుందిలే నేను ప్రార్థనకు వెళ్తున్నాను నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఇంకెంతకన్నా నేను ఏం చేయగలుగుతాను అని నన్ను అనుకుంటే సరిపోదు సిద్ధపాటుకు రావాలి ఏ సిద్ధపాటు హృదయాన్ని స్థిరపరచుకోవాలి సిద్ధపరచుకోవాలి దేని గురించి సిద్ధపరచుకోవాలి అని అంటే అక్కడ తర్వాత మన జీతాన్ని దేవుని దగ్గర జీతం తీసుకునేలాగా ఉండాలి ఆ జీతం ఏ చేస్తే మనకు ఏమి చేయాలి దేవుడు చాలా చెప్పాడు మరి ముఖ్యంగా ఆ ఆగ్నెల దేవునికి ఇష్టమైంది ఏంటంటే మీ ఉపవాసాలు కాదు మీ ప్రార్థన కాదు అవి కాదు ఇవి ఎవరైతే వస్త్రహీనతో ఉంటారు వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వటం భోజనం భోజనం పెట్టడం తల్లిదండ్రులు ఆదరించడం ఇవన్నీ కదా నాకు ఇష్టమైన అంటారు మీరిచ్చే బలు ఇవన్నీ కాదు కానీ నాకు ఇవి కదా నాకు ఇష్టమైంది మీరు ఎప్పుడైనా నాకు భోగి ఉంటే ఎవరైనా అన్నం పెట్టారా నేను వస్త్రహీనుడిగా ఉంటే నేనెప్పుడైనా మరి నాకు వస్త్రాన్ని ఇచ్చావా నేను జైల్లో ఉంటే సరసాల్లో ఉంటే పలకరించడానికి ఎవరైనా పరామర్శించడానికి వచ్చావా అని నేను అడిగినప్పుడు అయ్యా ఇవన్నీ నువ్వు ఎప్పుడున్నావయ్యా ఇవన్నీ మాకేం తెలుసు మా తెలీదు అని అని చెప్పి నోరు వెళ్ళబెట్టుకుని ప్రశ్నించినప్పుడు ఈ నీళ్ళలో ఈ వీళ్ళకి ఎవరైతే ఎవరికైతే మీరు ఇట్లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఆపదలు ఉన్న వాళ్ళకి మీరు సేవ చేస్తారో అది నాకు చేసినట్టే అని దేవుడు చెప్తాడు వాటితో పాటు అది సోషల్ సర్వీస్ కిందకి వస్తుంది అనుకోవాలి సర్వీస్ కూడా మనం చేయాలి రెండు సిమిలర్ గా రెండు రెండు చక్రాలు లాంటివి బండికి చర్చి సర్వీసు సోషల్ సర్వీసు ఏదన్నా ఒకదానికి ప్రాధాన్యత ఇస్తే బండి ఆకారం కనపడుతుంది కానీ నడవడానికైతే దానికి ఒక లోపం అనేది ఉంటుంది రెండింటినీ పేరల్ గా చూసుకుంటూ సమానంగా కోఆర్డినేట్ చేసుకుని మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మన ప్రయాణం అనేది సుఖవంతంగా సంతోషంగాను ఆనందదాయకంగాను ఉంటది ఎందుకంటే మనము పరదేశులమై యాత్రికులమై ఉన్నాం కాబట్టి మన యాత్ర ఏ విధంగా ఉండాలి అంటే ఇదిగోండి సంతోషంతో సమాధానంతో కలిగిందేంటంటే ఈ సోషల్ సర్వీస్ ని తర్వాత చర్చ్ సర్వీస్ ని రెండు ప్యారలల్ గా నడిపిన వాళ్ళు ఉండాలి అయితే సోషల్ సర్వీసెస్ గురించి నేను సిద్ధపడలేదు గానీ మాట్లాడటానికి చర్చి సర్వీస్ ని ఏం చేయాలి అనే దాని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా చూడండి దీనికి ముందు ఇది ఏకబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదిలో మనం చూసుకున్నాము ప్రభు రాక సమీపించిన గనక మీరు ఓపిక కలిగి ఉండు మీ హృదయాలను స్థిరపరచుకున్న స్థిరపరచుకోవాలా జాగ్రత్త పరుచుకోవాలా దానికన్నా కొంచెం ముందుకెళ్తే సహోదరులారా ప్రభు రాకరకు ఓపికడి చూడుడి వ్యవసాయకుడు తొలకరీ వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాల్చుకుని కొరకు కనిపెట్టుకున్నాడు ఏంటంటే తొలకరి వర్షం దేనికి పిలిచినంటే సంతోషం ఇది ఆనందం ఎందుకు మొట్టమొదటిగా తొలకరి వర్షం పడింది మొట్టమొదటిసారిగా చాలా గ్యాప్ తర్వాత వర్షం పడుతుంది ఈ వర్షం సేద్యం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది చక్కగా నేలను చదువు చేసుకోవడానికి దున్నుకోవడానికి దాంట్లో రాళ్లు రప్పలు ఏదైనా ఉంటే వాటి అన్నిటిని వేరి పారేసుకోవడానికి షుగర్ పరుచుకొని చక్కని విత్తనాన్ని దాంట్లో నాటినప్పుడు అది ఎంత శ్రద్దతో దానికి ముందు విత్తనం ముందు నువ్వు ఎంత కష్టపడ్డావో విత్తిన తర్వాత అంత గొప్ప ఫలం నువ్వు అనుభవించాలి అనంటే అంత రావాలి అనంటే దానికన్నా ముందు నువ్వు పడే కష్టమే చాలా అవసరం దానికి ఏం కావాలి అనంటే తొలకరి వర్షం కావాలి తొలకరి వర్షం దగ్గర నుంచి ఏ వర్షం వరకు కడవరి వర్షం వరకు ఎందుకంటే ఆకలికి చిత్ర చివరికి పడిపోయింది ఇక వర్షం సమాప్తం అయిపోయింది సీజన్ అయిపోయిందని అంటే అప్పటికేంటే దానికి ఎన్ని సార్లు తడి కావాలో ఎన్ని సార్లు దానికి వర్షం కావాలో నీరు కావాలో ఆ మొక్కకి మాక్సిమం దానికి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత వర్షం ఆగిపోతుంది ఆ సీజన్ అయిపోతుంది అంటే ఆ సీజన్ అయిపోయి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిపోయిన ఆ వర్షం విత్తనం వెయిటం జరగాలి కోతకి సమయం రావాలి ఇవి రెండు జరగాలి ఈ రెండిటికి వచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తారంటే మామూలుగా ఈ లోకాను సారంలో చూసుకుంటే నేను నేను వేసిన విత్తనానికి నేను తీసుకునేటువంటి రిజల్ట్స్ కి క్వాలిటీ బాగుందా లేదా ఎంత బాగా వచ్చింది దీని ఏ విధంగా భద్రపరచుకోవాలి దీని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అని అక్కడ నుంచి తాపత్రపడతాడు ఆ తర్వాత దాన్ని దాని నుంచి వచ్చే ప్రయోజనాన్ని పొందుకుంటాడు అయితే మన సిద్ధపాట్లో ఇటువంటిది ఇటువంటి కష్టము ఇటువంటి అనుభవం మన జీవితంలో ఉందా మనం ఏ పరిచయం చేశాం నువ్వు తీసుకోవడానికి ఫలాన్ని తీసుకోవడానికి సిద్దపడటానికి సరిపోయిందండి అన్నం వండిన వాడు నా ఒకటి కోసం లే అని చెప్పి ఇంట్లో ఆడమనిషి గనక అన్నం వండితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వండిన అందరికి కడుపు నిండా పెట్టి బాగుంది అన్నట్టు చాలా సంతోషపడతారు బాప్తి తీసుకుని మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి అనేకులకి నీ కూడా నేను కూడా ఉప్పై ఉంటే అది ఏమవుతుంది అనేది అనేకుల జీవితాలు అది రుచించబడతాయి అనేకుల జీవితాలు మాధుర్యంలోకి శుద్ధ సువర్ణంగా మారపడుతుంది ఆ విధమైనటువంటి పరిచర్య ఆ విధమైనటువంటి ఆలోచన ఆ విధమైన నడిపింపు మనలో ఉందా ఈ రోజు ప్రార్థనకు వచ్చిన వాళ్లే నేను పేరు పెట్టి చెప్పలేను గాని గొప్ప గొప్ప దైవ హెలికాప్టర్ లో జరిగిన దైవ మరి చాంతి దూతగా పేరు పెట్టిన వాళ్ళు ఈ రోజు లేరు నీకు నీ పరిచయ విధానం చొలకరదిలాగానే ఉంది కానీ కడవరకు వచ్చేపాటిక ఎండిపోయింది పాడైపోయింది పనికి రాకుండా మన సహవాసంలోకి వచ్చే ఒక బ్రదర్ ఉన్నారు మొన్న ఫోన్ చేసి ఏంటండి ఎట్లా ఉన్నారు ఏంటనే బాధ కలిగింది ఎవరూ లేదు ఏమి లేదు సహవాసం ఉండేది ఏమి లేదు స్పాన్సర్ లేరు ఎవరూ లేరు నాకి హొద్దు ఈ ఫోన్ పెట్టి స్విచ్ ఆఫ్ చేశాడు పేర్లు అనవసరం ప్రార్థన చేయండి ఆ వ్యక్తి కోసం దేవుడు మంచి మనసునివ్వాలి కొంచెం బాధేసింది కలవరి కాలంలో పచ్చగానే ఉన్నావు చివరికొచ్చేవాడికి పంట లేకుండా పాడైపోయాం నీ జీతం తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు సిద్ధపాటు అంటే ఇదిగోండి ఇటువంటి సిద్ధపాటేమో అని చెప్పి నాకు అనిపించింది వేసిన విత్తనం అది చచ్చిపోవాలి చచ్చిపోయిన తర్వాత అది ఎదగాని చిగురించాలి చిగురించి పచ్చగా కనపడితే ఫలితం లేదు గాని దాని ఫలం కూడా అంతే మాధుర్యంగా అంతే రమ్యంగా అంతే చక్కగా ఉంటే పడించినవాడు దాన్ని చూస్తున్నవాడు దాన్ని అనుభవించేవాడు ఎంతో ఉత్సాహంగా ఉండడానికి అయితే అలాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నావా లేదా సహోదరులారా ప్రభు రాకొరకు ఓపికగా కలిగి ఉండు చూడు వ్యవసాయకుడు వర్షము కడవరి వర్షము సమకూరు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచునుచు దాని కనిపెట్టుచున్నాడు కదా చూడండి ఈరోజు సంఘాలు ఏ విధంగా ఉన్నాయంటే చాడీలు ఈ రోజు వారంలో సమస్తమైనటువంటి ఆ దేవునికి ఇష్టం కూడా ఈ సంఘాలలోనే ఉందేమో సహోదరులారా మీరు తీర్పు పొందకుండా ఉండే నిమిత్తము ఒకరిని ఒకడు శణగుకుడి ఈ రోజు శణగుకుడిని ఎవరన్నా చక్కగా ఎవరైనా సరే చక్కగా గనక ఫలిస్తుంటే అభివృద్ధి చెందుతుంటే వాడు బాగున్నాడే వాడు బాగు బాగుపడుతున్నాడే వాడి సనుక్కోవడం యేసు శిష్యుడు ముందు పెట్టి ఏ విధంగా పట్టించాడో ఈ రోజు సంఘాలలో ఒకడినొకడు పట్టించుకుంటున్నారండి అన్నింటికి ఒకడు ఈ రోజు టీవీలు గనక యూట్యూబ్ లో గనక చూస్తే ఒక మినిస్ట్రీ ఉంది ఆ మినిస్ట్రీ పేరు నేను చెప్పను కావాలంటే మీతో డిస్కస్ చేస్తాను అతను పాస్టర్ గొప్ప దైవజనుడు పెద్ద సంఘం ఉన్న అతను క్రైస్తవ మొత్తాన్ని చీల్చెండా ఉండి చక్రవర్తి తినేవాడు దొంగ అయ్యి ఉండొచ్చు దుర్మార్గుడు అయి ఉండొచ్చు అబద్ధపూర్వ్యుండొచ్చు వేషధారయ్యుండొచ్చు కానీ పబ్లిక్ గా చెప్పి వాడు కనిపించే జీవితాన్ని ఎదుటివారి దగ్గర తులకం చేయకూడదు చూస్తున్న దేవుడున్నాడు గురుగుల మీద గోధుమల మీద సమానమైన వర్షాన్ని కురిపిస్తున్నాడు వాడు గురువు నుంచి గోధుమగా మారతాడేమో అని ఒక అవకాశం ఇస్తున్నాడు వాటిని చూసి వాటి లక్షణాన్ని పొందుకుంటాడేమో ఎదురు చూస్తున్నాడు కానీ నువ్వు ఈ గురువుని ఎత్తి చూపించటం ఈ గోధుమ కూడా గురుగేలే అని జనం అనుకోవటం వల్ల బయట ఉన్నటువంటి మంద లోపలికి రాదేమో చిత్తపాటు లేదేమో ఆయిల్ అమ్ముతున్నారు బట్టలు అమ్ముతున్నారు కర్చీపులు అమ్ముతున్నారు హ్యాండ్ బ్యాండ్లు అమ్ముతున్నారు మెళ్ల దండలు అమ్ముతున్నారు వీటన్నింటినీ కొనేవాడుకుంటున్నాడు అమ్ముకునేవాడు అమ్ముకుంటున్నాడు బానే ఉంది దేవుడు చూస్తున్నాడు వాడు ప్రతిఫలం వాడు కుంటుంది రెడీగానే దాన్ని మనం తప్పు పెట్టకూడదు ఎందుకంటే నా కంటిలో ఉంది దూలం అతని కంటిలో ఉంది మలిసే కానీ అయినప్పటికీ నేను ఎత్తి ఎత్తి చూపించడం ఏం జరుగుతుందంటే బయట మంద లోపలికి రాలేకపోతుంది నాకు వేరొక మంద కూడా ఉందని దేవుడు చెప్పాడు ఆ మంద లోపలికి రావాలి అని నాది మాదిరికరంగా ఉండాలి నేను వాడి మీద చెప్పి వాడి మందను కూడా నేను పరిస్థితి ఈ రోజు సంఘాలు తయారైనాయి అందుకని సణుగుణం సణుస సనగకుడి ఇదిగో న్యాయాలకి నిలిచి ఉన్నాడు సహోదరులారా ప్రభు నామను బోధించిన ప్రవక్తులను శ్రమానుభవం మనకు ఓపికను మాదిరిగా పెట్టుకుని శ్రమను మాత్రమే ఆయుధంగా చేసుకోవాలని యేసు ప్రభు చనిపోయేంత వరకు శ్రమ కలిగి ఉన్నాడు ఈ రోజు శ్రమ ఎవరికి సంఘ మంచి కారు మంచి భవంతులు బంగ్లాలు ఎంత దేవుడు దీవించాడని దేవుడు తన కోసం యశ్వభు మాదిరికరంగా జీవించి తన కోసం ఏమీ చేసుకోలేదండి కూర్చున్నప్పుడు ఒక ఆమెకి వాక్యం చెప్పాడు రెండు సార్లు హెచ్చరించాడు గాని పాప అంత కష్టపడింది ఆ చిన్నాడో లేడో రాయలేదండి ఎందుకంటే ఆయన దానిమీద ధ్యాస లేదు కాబట్టి ఆమె వద్దు ఉత్తమమైందని నేను కొన్ని అనవసరంగా లోపంలో తెంపడద్దు అని చెప్పాడు గాని అవ్వలేదు ఇక్కడ వీళ్ళు ఈ రోజు అంటే నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు ఎవరిని వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు కాని మన హృదయం అనేది సిద్ధపాటు కలిగి ఉందా ఎందుకంటే ఆయన రాక సమీపించి ఉంది కాబట్టి ప్రభువు రాక సమీపించింది మీరు ఓపిక కలిగి ఉంది ఏ విషయంలో ఓపిక కలగాలంటే వీటన్నిటిని విసర్గించుకుని మన ఫలం అనేది అక్కడ తెచ్చుకోవడానికి ఇది ఇవ్వాలి ఎప్పుడైతే మనం ఆ ఓపికని కోల్పోతామో ఈ లోకంలో పడిపోతాం ఈ లోకంలో పడిపోతామో జీవితం ఈ లోకంలో ఇస్తుంది ఆ లోకంలో ఇవ్వదు ఆ లోకంలో రాదండి రానే రాదు కాబట్టి మన హృదయాల్ని స్థిరపరచుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ కొరకు భారం కలిగి ఉండాలి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాలి యోహాను కొత్త దట్టినే కట్టుకున్నాడండి సాధారణమైన జీవితం సాధారణమైనటువంటి జీవితం ఆ రోజుల్లో బట్టలు లేక ఎండో చాలి కాదు అది ఆ దట్టి అనేది ఆ జంతువుల కలెబరాల నుంచి తీసిన చర్మం సాధారణమైనటువంటి జీవితం దానికి ఏమీ వెలపెట్టి కట్టి హెచ్చించిన లేదు సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అడవిలో కేకలు పెట్టుకుంటూ అరణ్యంలో కేకలు పెట్టుకుంటూ ప్రభు అక్కడ సమీపించిందని చెప్పి స్వార్థను ప్రకటించి సిద్ధపాటుపడ్డాడు మన పరిస్థితి ఏంటి పౌలన్నాడు స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నడానికి ఒప్పటికే శ్రమ మనకు శ్రమ కాదా ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో ఈ మాటను చెప్పరు ఇలాంటి బోధ లేదు ఎందుకంటే పోయి మీరందరూ స్వార్థ ప్రకటించే చర్చి ఖాళీ అయిపోతే చర్చిలో ఆయన ఎట్ట రావాలి ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది ఏమైపోయిందో అయిపోయింది కాని ఇప్పుడు ఆ విధంగా లేదు ఎందుకంటే ఆయన రాక సమీపించింది చుట్టుపక్కలన్నీ కూడా సమస్యలన్నీ కూడా మనిషిని మానవాళిని ఈ ఈ సమాజాన్ని చుట్టుముట్టునే సమస్యలన్నీ కూడా ఒక పక్కనేమో కరోనా వచ్చే నెలలో తెలుస్తున్నారందరూ ఇంకెంత భయంకరంగా కేసులు పెడుగుతాయో ఎవరెవరికి వస్తాయో ఎంతమంది పోతారో తెలీదు వచ్చే నెలలో తెలుస్తుందంటున్నారు ఇప్పటికే భయంకరంగా ఉంది మనుషులేమో తేలిగ్గా తీసుకున్నారు ఫస్ట్ రోజుల్లో కొంచెం భయపడ్డారు గానీ ఎలా తేలిగ్గా ఒక్కొక్కరు కనీసం మాస్కులు గానీ ఏమీ కట్టుకోవట్లేదు ఈ మనుషులు ఈ మనుషులు ఏ విధంగా తయారయ్యారంటే నా గనక పొరపాటును వచ్చింది అనుకోండి నాతో పాటు కనీసం వంద మందిని తీసుకెళ్లాలి ఒక తీవ్రవాద చర్యలా తయారైపోయారు ఇలాంటి ఆలోచనలో ఉన్నారు జాగ్రత్త పడదాం దాని నుంచి దూరపడదాం అనేది లేదు ఈ రోజు ఇట్లాంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు పక్కన కరోనా ఉంది ఓ పక్కన కరువు వస్తుంది పక్కన మిడతల దండే పక్కన మరి మంచు కొండలు కరిగిపోయి సముద్రంలో ఉన్న నీటి లెవెల్ పెరిగిపోతా ఉంది ఏ సమయంలో ఏ విధంగా ఎటువంటి మార్పు జరుగుతుందో తెలియదు ఊహించని విధంగా ఓవర్ నైట్ కి వాతావరణంలో మార్పు వస్తుంది ఓవర్ నైట్ కి ఏ న్యూస్ ఉంటావో తెలియదు ఇది నిజమా అని గ్రహించి దాని గురించి తెలుసుకునే వాటికి మీద కొంచెం పడిపోతుంది చుట్టుముట్టుకో సమస్యలన్నీ చుట్టుముట్టుకుని దీని అర్థం ఏంటంటే ప్రభువు రాక సమీపించి కనుక ఈ మాట రెండు సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పింది దేవుడు ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం ఇంతకాలం మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు ఈ రోజు చివరినున్నాం యుగ సమాప్తికి చివరినున్నాం అంచుల్లో తిరుగుతున్నాం ఆ అంచుల దగ్గర నుంచి జారిపోయే పరిస్థితి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు కాబట్టి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకునే వారిలాగా ఉండాలి అలా ఉండాలి అని అంటే శ్రమను అనుభవించాలి ఇరుకైనా ఇబ్బంది అయినా వేద అయినా శోధనైనా కరువు ఏది ఏమైపోయినా సరే మనల్ని ఏది ఎట్టి పరిస్థితి ఏది కూడా ప్రభు ప్రేమ నుంచి వేరు పరచకూడదు వేరు పెట్టకూడదు ఆయన కోసం మనం మన కోసం ఆయన ఎదురు చూసేవారిలాగా ఉండాలి ఎందుకంటే మనం ప్రధానం చేయబడిన వారికి ప్రధానం చేయబడిన వారు ఎంగేజ్మెంట్ అయినోడు లేకపోతే ఎంగేజ్మెంట్ అయినమ్మాయి పక్కన చూడకూడదు ఇంకా అతని కోసమే ఎదురు చూడాలి దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన వస్తున్నప్పుడు మనం ఎదుర్కొని వెళ్లి ఆయనతో పాటు సంతోషించేవాళ్ళ ఆనందించేవాళ్ళ ఉండాలి అని మనం ఏమి చేస్తున్నాం మన సిద్ధపాటు ఏ విధంగా ఉంది అనేది మనం ఈరోజు మరి ఆలోచించుకోవాలి మనం ఏం చేసాం మనం ఏదన్నా స్వార్థను ప్రకటించామా సాధారణమైన జీత జీవితాన్ని జీవించామా ఆత్మకు భారం ఉందా సత్యానికి దగ్గరగా ఉన్నావాత్యమైన సత్యానికి భిన్నమైన బోధన ఉన్నావా ఈ లోకం శాశ్వతం కాదని తెలిసి చాలా మంది ఈ లోకంలోనే పడిపోయి ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆశపడుతున్నారు కానీ వాటిని విడిచిపెట్టి వదులుకొని దేవుని కోసం సమర్పించుకునే విధంగా లేదు కాబట్టి అలాంటి జీవితాన్ని అలాంటి బోధని దేవుడు మనకివ్వాలి ముఖ్యంగా ఏంటంటే మన సహనం కావాలి ప్రార్థనా జీవితం కావాలి మన వెలుగు సంబంధిలు తెలుసుకోవాలి కాలం గురితెరిగి నడవాలి రోమి రాసిన పత్రిక భౌమికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన చూసుకుంటే మరియు మీరు కాలం నిద్ర మేలుకు వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయడి మనము విశ్వాసమైన కంటే ఇప్పుడు మరీ సమీపంగా ఉంది మన విశ్వాసం నుంచి ఇప్పటికూ మనకు రక్షణ మనకు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది కాబట్టి జ్ఞాపకం చేసుకుని మరి ఆ విధమైన సిద్ధపాటుని కలిగి ఉన్నావా ప్రశ్నించుకొని లేకపోతే సరిచేసుకుని దాన్ని కలిగిందని పట్టుకొని మరి ఆ చివరి వరకు మన జీవితాన్ని మన ప్రయాణాన్ని ఆ విధంగా కొనసాగించాలని అట్లా దండతను బాధ్యతను మనకు మన సహవాసానికి సకల సంఘాలకి దేవుడు అనుగ్రహించుగాక ఈ కొన్ని మాటలు దేవుడు తన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాం పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర సకల మరి ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ఏ శన్ని నామాన్ని పొందాలి తండ్రి ఈ వా అనుగ్రహించమని ప్రభా మరిలో లోపం సరిచేసుకోవడానికి మన్ని జీవితాన్ని సరిచేయమని ఏసై నామండి ప్రార్థిస్తున్నాను నిన్న దాతలో అడ్మిట్ అయ్యాడు సార్ మళ్ళీ బ్రీత్లెస్ అయ్యాడు బ్రేట్లెస్ అయితే అడ్మిట్ చేసుకున్నాడు ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ గానే ఉన్నాడు ఎలక్ట్రోలైట్స్ అనేటివి సోడియం పొటాషియం ఇంబ్యాలెన్స్ అయింది అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు సార్ నేను లాస్ట్ లో ఏం చేస్తాను సార్ నేను లాస్ట్ లో చేస్తాను కామన్ పాయింట్స్ నాలుగు అది కాక మన మధ్యలో ఉన్న చిక్ గురించి మామూలుగా మొన్న మీరు షేర్ చేసింది రెగ్యులర్ గా దాని గురించి చేద్దామంటారా అయ్యాం కదా అదే రోజు కొన్ని పాయింట్స్ కోసం అని చెప్పేస్తున్నారు కదా అనుకున్నాము అక్కడ ఏం చేస్తున్నా కామన్ పాయింట్స్ పెట్టేస్తున్నాము వాటి గురించి ప్రావిటీ చేస్తున్నాము ఎందుకంటే దాంట్లో అన్ని అన్ని ఉన్నాయి సరే సరే సార్ అయితే మరొకసారి అయితే వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది రోజు ఎట్లా చేస్తున్నాం కాబట్టి మరొకసారి జ్ఞాపనం చేస్తాను దయచేసి ఈ కరోనా వైరస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది సభ్యులు సఫర్ అవుతున్న వారు మరి బాగుపడినట్లు గాను వారికి చచ్చిపోతున్నటువంటి వారి కుటుంబాలు ఆదరణ పొందినట్లుగాను దీనికి సంపూర్ణమైన నిర్మూలన ప్రభే కలిగించినట్లుగాను రెండవది వచ్చేసి మరి రైతుల కొరకు వాళ్ళ పంటను తగిన రీతిగా వారు అమ్ముకోలేకపోవటం ఒకటి నష్టమైతే రెండవది వచ్చేసి ఈ తెగుళ్ళు మరి కింది కీటకాల యొక్క ప్రభావం నష్టపోతున్నారు మరి ఇప్పుడు నెక్స్ట్ మరి క్రాఫ్ కోసం వాళ్ళ దగ్గర డబ్బు లేదు అలాంటి ఇబ్బందులు కూడా రైతులు పడుతున్నారు రైతులు మరి భారతదేశానికి వెన్నెంక లాంటి వాళ్ళు వచ్చేసి ఆ మంచి మరి రేటు కి అమ్ముకునేటట్టుగాను వారికి నష్టం లేకుండా సహాయం చేసేటట్టుగాను వారి కోసం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం ఆ అదేవిధంగా మరి మూడో విషయం ఈ చర్చస్ లో ప్రస్తుతానికి మరి ఓపెన్ అవడానికి అవకాశం కల్పించారు కానీ చాలా కండిషన్స్ అప్లై అయినట్టుగా పెట్టారు మరి ఏది ఏమైనప్పటికీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరి చేత ఇబ్బంది పడకుండా ఆ చర్చస్ ని జ్ఞానం కలిగి నడిపించుకోవడానికి దేవుడు తగినటువంటి జ్ఞానాన్ని ఆలోచనను విధి విధానాలను సాహుకులకు సంఘ నాయకులు అయినటువంటి వారికి దేవుడు వారి కోసం ప్రావించేద్దాము మరి అదేవిధంగా సువార్త అందు ప్రాంతాల్లో కూడా స్వార్థ ప్రకటించడానికి ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు ప్రతి సంఘము భారం కలిగి బాధ్యత కలిగి ముందుకు సాగినట్లుగాను ఈ కరోనా కష్టకాలంలో ఇప్పుడైతే వదిలిపెట్టారు గాని వెంటనే కోలుకొని సంఘాలు యథా ప్రకారంగా మరి కొనసాగి మరి సావకులు బ్రతకటం ఇబ్బందికరమైన పరిస్థితి దేవుడు సేవకుల్ని ఏ మరి కోదువ లేవటు లేకుండా పోషించినట్లుగా దేవుడు పోషించినట్లుగా దేవుడు మీద వాళ్ళు ఆధారపడి ఆ సమృద్ధి కలిగి వారి దేవుని సేవ జీవిస్తూ సేవ చేయనట్లుగాను వాళ్ళ కోసం కూడా దయచేసి ఆ నమ్మకంగా పనిచేసేట్లు సేవకులు కొరకు ప్రారంభించేద్దాం సో అదేవిధంగా ఈ తరంలో మరి ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మీటింగ్లు పెట్టి గాని సభల ద్వారా గానీ రకరకాలుగా ప్రకటించే దానికి అవకాశాలు ప్రతి ఒక్క సువార్త చేరేటట్లుగా దేవుడే కుటుంబ నుంచి ఒక మంచి యాప్ వాటి తయారు చేయబడి అది దాని ద్వారా ఎక్కువ శాతం ప్రజల్ని కవర్ చేయడానికి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వారు గాని అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వారు గాని ప్రతి ఒక్కరూ కూడా రీచ్ అయ్యేటట్లుగా అంతటా అందరూ మారుమనసు పొంది రక్షణ పొందినట్లుగా వారిని సువార్త సంధించినట్లుగా అందవేయనట్లు చేరవేసేటట్లుగా దయచేసి మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థించేద్దాం అలాగే మరి అభిరామ్ గారిని బట్టి రవివారు బట్టి ఇద్దరు జాతి వాళ్ళని బట్టి క్రిస్టియన్ బట్టి క్రిస్టియన్ బట్టి ప్రార్థించేద్దోండి దయచేసి సువర్ణ వారిని మనం ప్రార్థించి స్టార్ట్ చేసుకుందాం ఛాన్సార్ మీ నుంచి స్టార్ట్ చేయాలి సార్ ఈ రోజు పెద్ద జస్వా మరి హాస్పిటల్ నమ్మకమైన అవకాశం వచ్చినా ట్రెండ్ ఇంట్రెస్ట్ అది తగిన తగిన ప్రేమలు అదే అదే కేవలం పెట్టి మీ ప్రేమ దేవ జ్ఞాపకం తీసుకుంటున్నాడు కొద్ది నాకు తెలియకుంటున్నాడు రెంగులకి రాజా తండ్రి అయ్యా అయ్యా జ్ఞాపకం చూసుకోండి కుట్నానికి తెలుసుకుంది తండ్రి లోకంలో తండ్రి అనేటి నమ్మకం దేవ రెంగుల తింటండి అయ్యా అయ్యా అయ్యా నమ్మకం తండ్రి దేవా ప్రేమించినారు నాకున్నారు తండ్రి పొద్దున అనేది నాన్ను చూడకుండా కోరుస్తూ నేర్చుకుంటాను మంచిగా ఇదన్నటికైతే నాకు నేర్చుకుంటున్నారు ఇప్పుడు నమ్మకం ఏంటంటే దిమదులు అయితే నన్ను నాకు తెచ్చుకుంటున్నారు పాపంలో తరలించి విమర్శించిన అయ్యా అతికే అయితే అతిగా అయితే అతి ఒక్క మంచితనానికి నేను మీ బిడ్డల మధ్యలో నాకు ఇచ్చినటువంటి కాల్పి నాకు ఏం చెప్తున్నాయి సమయంలో కంటే నేను తీసుకున్నా పాదాలు అయ్యా నమ్మకేంటే వ్యాధి కబుల్తుండే కదా అయ్యా దుఃఖాము ఎంత పెద్ద రోజులు సరిగ్గా చేసి మూడు వందల వందల వరకు అయ్యా మీ అక్కలు చేసుకోలేకండి వివాహ నాయకులు ఉన్నటువంటి ప్రతి నమ్మకేంటే పెట్టి ఏంటంటే పెడు గిం నీవే తిరిగినట్లు తెలుసుకండి క్షణించుకున్నాండిగ్రహం తీసుకుంటే పెంకుడికి వారిని సంతోషాలు అయ్యా వారిలో ఉన్నటువంటి దేవుడు అయ్యా మరియు మరియు సుఖం అయ్యా వారి హృదయాలు దేవామి ప్రేమను ప్రకర్షణ శుభార్తలు తీసుకెళ్ళి సేవకులని మనకి ప్రార్థిస్తున్నా అంటే ఒక విచారంగా ఉండగానే పుట్టినండి దేవరాయపు దేశంలో దేశంలో ఉన్నటువంటి విగ్రహారాలకి ప్రార్థనలు చేసి పెట్టుకుంటాం సువర్త సుఖర్చే నామానికి మీ యొక్క వాక్యానికి అయ్యా నమ్మకు ఏంటంటే విడిగా ఆతంకులుగా నమ్మకేంటే శ్రీకుడికి ఉన్నటువంటి కృష్ణ హృదయాలను ప్రార్థన పెట్టుకుంటున్నా అయ్యా వారి జీవితాల్లో కార్యం జరిగింది అయ్యా వారి వ్యక్తులకి చిత్రాలు అడించండి ఎస్టుమైన దేవుడు గ్రహించడానికి అయ్యాక వారి వారంటే నంతకుల మీరు అడిగి పని చేసేటువంటి దేవ అస్థితి లేని వారని కానీ అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క నమ్మకం ఏంటంటే వరాన్ని వ్యక్తి మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని వచ్చింది అద్భుతం అయ్యా జ్ఞాపకం చేసుకోండి మీరు కలుగు చేసుకుంటే తప్ప నమ్మకేంటే దేశంలో ప్రతి మరో దేవ అయ్యాన గురించండి అయ్యా నమ్మకం ఏంటంటే పెంగులు గురించి ఆధిపతి మంచం మీద ఉన్నటువంటి దేవ నమ్మకం ఏంటంటే మరణం చేయడా ఉన్నటువంటి వారిని అయ్యా మరణం జరుగుతున్నటువంటి వారిని అయ్యా నమ్మక ఏంటంటే విడిపించడానికి అయ్యా నరకండి ఆగివారిని విడిపించినట్టుగానే చెప్పినంతేవా నమ్మకం ఏంటంటే అతి ప్రతి ఆత్మను ముందుకుంటున్నాం స్వప్న నివాళి తీసుకున్న కార్యం జరిగించడం నమకే తండ్రి వారిని తిరిగి వారుగా ఉంటానికి ప్రార్థించండి ఫ్రెండ్ కిందమంది అయితే దేవావళి స్కూలి దేవా ఇంతమంది అయితే తండ్రి ఈ యొక్క మురుకువాడల్లో దేవ నమకు వెంట్రీ ప్రాచుకుంటే ఎందుకు ఇదంతా నన్ను కూడా ఎందుకు అయ్యా చూపించండి తండ్రి స్వప్నానికి గురించింది ఎవరు కూడా ఆహారం లేక కనిపోకుండా స్నాయం చేయదా దేవా మధు ఒకరు కూడా నిర్వహిస్తున్నాను అది ఏ విధంగా దాని యొక్క తండ్రి ఫ్రెండ్లు జాగ్రత్త పరిస్థితులు సామాజిక పరిస్థితులు చెప్పింది దేవ ఏ విధంగా పరిస్థితులు మారిపోయి తండ్రి నిర్భోగా అడిగిందే చేయించండి పుష్నానికి వెళ్తుంది మీ బిడ్డలన్నీ పాటుకుంటున్నాను చూస్తున్నాను సహాయం చేయండి వ్యవసాయ కూలీలు వ్యవసాయదారులు తండ్రి అయ్యా వారు తీవ్రంగా నచ్చినారు దూపుడికి గురైన ఇప్పుడు వద్ద పెట్టుబడి కూడా లేదు అయ్యా దేవతలు మొదలు పెట్టు అయ్యా నమ్మకం వారి పండించే వారికి తిండి ఉండి మాకు ఉండుద్దేవా అయ్యా నమ్మకేంటే అయ్యా ఎదురు కొండ శ్రీ దేవ నమ్మకోండి నాకు ఏవాళ్ళు అయ్యుకుండా ప్రార్థిస్తున్నావు దయ ప్రార్థిస్తున్నావు ఏలికలకు జ్ఞానం అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నావు నాయకులకి జ్ఞానం అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం అంతే సహాయం చేయండి రాజాని కోలు సోషాలు సంఘాల్లో కూడటానికి అనుగ్రహించిన అనుమతి అయ్యా ప్రతిష్టంగా నేను ప్రతి నాయకుడిని ప్రతి క్రైస్తవు దేవ నమ్మకోండి అది తన నాయకుడు అయ్యా ఆ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి పరువులను దేవా వారు పాటించే వారికి సాయం చేయాలి దేవ ప్రతి ప్రతి చిన్న సంఘం కూడా లేవా ఒక పదిహేను ఇరవై మందికి వచ్చిన సంఘం కూడా లేవా ఈ యొక్క నమ్మకం ఏంటంటే ఆ ఈ సీకింగ్ కొనాలి ఆ తర్వాత శానిటైజర్లు కొనాలి మాస్కులు ఏర్పాటు చేయాలి దేవ నమ్మకం ఏంటంటే రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఇవన్నీ పాటించడానికి కనీసం పదివేల రూపాయలు అయితే నమ్మకం ఏంటండ్రి ప్రేమి కలిగి దేవ ఇక్కడ ఏ సంఘాలు తండ్రి ఆ విధమైనటువంటి దేవ ధనం కలిగి ఉన్నాయి తండ్రి అయ్యాస్తున్నాను తండ్రి కొట్టునండి ప్రేమి గుడికి శత్రువు దేవ నమ్మకం ఏంటండ్రి కాసుకొని చూస్తుండగా నమ్మకం ఏంటంటే అయ్యా కోరుకుంటున్నాను తండ్రి ఆత్మసార్థం జరిగి అలా సహాయం చేయండి నేను గొప్ప కార్యాలు చేయగలిగిన దేవ తను బయట అయ్యా తొక్కలను అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి అయ్యా శత్రువుని సిద్ధపడుద్రిగాక నమ్మకం ఏంటంటే మీతో కోరుకుంటున్నంతండి ఎవరైతే తక్కువ బట్టణానికి ప్రార్థిస్తున్నాండి నమ్మకం హృదయాల్లో మార్క్ తీసుకుని ప్రార్థిస్తున్నావు అయ్యాన గుడ్డ హృదయాలను బలపరుస్తుంది సంఘాలను బలపరుస్తుంది లేవనైతే నింప మనం ప్రార్థిస్తున్నాండి అయ్యారినాల్లో తండ్రి దేవాల గృహ కూడికలు కలిగినటానికి నమ్మకం ఏంటంటే ప్రతి గృహం ఒక చర్చగా తయారు చేయడానికి అయ్యాసాలను ప్రార్థిస్తున్నాం బయనాలను ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ప్రేమిల దిం రాజా మహిళలు కంటే సమయానికి ప్రేణులు ఏంటంటే మహిళలు గిం అయ్యా ప్రేమిల దిం రాజా మహిళలు కంటే మేము వైపు చూస్తున్నాం మీ కొన్ని కోరుకుంటున్నటువంటి సహాయం నమ్మకం ఏంటంటే ప్రేమలు గిండా సమయంలో దేవా హోమంత దేవ గారు బాధపడుతున్నటువంటి వీటిని పార్టీ పుట్టుకుంటున్నటువంటి అయ్యా నువ్వు ఏంటంటే పెద్ద దాంట్లో బాగుండే అక్కలు చేసుకుంటున్నాను కొద్ది కాల సమయంలో అక్కడిని తీసుకుంటున్నాను అయ్యా నమ్మకోవంత్రి ముట్టుండి ముట్టున ప్రార్థిస్తున్నాయి ప్రార్థిస్తున్నాను తరువాత ఇదే మళ్ళీ అయ్యాక గురించి మీ యొక్క మీరు ముట్టితేదేవా మీరు కలుగు చేసుకుంటే అయ్యా అయ్యా తమ్ము అలాట్లు పోటానికి అయ్యా నమ్మకం ఏంటండ్రి అని దేవ నమ్మకం ఏంటంటే పుట్టినకేమిగా సహాయం చేయండి మిషన్ గురించి ప్రార్థిస్తున్నావు తండ్రి సహాయం చేయండి కుటుంబ గురించి ప్రార్థిస్తున్నాం నమ్మకం అయింది ఏంటంటే సర్వే అయ్యా నమ్మకం ఏంటంటే దేవా అరవి గురించి ప్రార్థిస్తున్నావు తండ్రి కాదు అయ్యా సహాయం చేయండి వయసు తండ్రి ఆ కుటుంబండి సాక్షి జరగటానికి వేటికి పుట్టిన గురించి జరుగుతున్నారు అభిరాం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి డుగు చేసుకోండి తండ్రి నేను చేసే కార్యం ఎంతో గొప్పగా ఉంటుంది తండ్రి అయ్యా అతి కార్యం కొడితే ప్రార్థించినాం తండ్రి మేము ఇప్పుడు సమయంలో తండ్రి గింజ అయ్యాలు చేస్తాము ఇక్కడ ద్వారా తండ్రి హింసల్లో బంధకాల్లో ఉన్నారు పాశాం తండ్రి అయ్యాదస్తున్నాను ప్రేమ కలిగిన ద్వారా సహాయం చేయాలి సమయానికి ఆశీర్వాదకరంగా పరిస్థితులు వేర్పించి ప్రేమ మా గొప్ప దేవ జీవాధిపతి నాయన మరి ఒకసారి రకాల ముందు తండ్రి మీ పాదము చెంతకు కృపా సింహాసనం ఎందుకు కరుణాపీఠం ఎందుకు నాయన మేమందరము నీ మా ప్రభు నీస్ ఉన్నతమైన నామముల ఏకైక నామముల శ్రేష్ఠమైన నామముల తండ్రి మీ పాదము చెంతకు శిక్షణ మా దేవుడు మా సృష్టికర్త మా మా రక్షణ మా విమోచనకర్త మా విశ్వాసకర్త నిరీక్షణ కట్ట తండ్రి మీకు స్థుత మా దేవా నీ కార్యములు అద్భుతములు ఆశ్చర్య నీ విమోచన వర్ నింపజాలని తండ్రి ప్రభా నాయన మీరు మా నిత్య కోరి తండ్రి దాని కొరకు మీరు చెల్లించిన గొప్ప క్రయాన్ని పట్టిస్తూ పాపులమైన మాయడల మీరు చూపించినంత గొప్ప ప్రేమను పట్టిస్తూ మేమింకా నువ్వు పాపలమై ఉండగానే మీకు శత్రువులు ఉండగానే బలహీనంగా ఉండగానే ఆయన మీ ప్రియకుమారు మా కొరకు బలిగా అర్పించారు మా తండ్రి మీకు మా తండ్రి మా దేవా ఎవరు వర్ణించగలరు ఆయన మీకు బా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం మీ యొక్క అక్కడ బాబు సమీపం కావాలి తెలుసుకుని తండ్రి మేము ఎంతో జాగ్రత్తగా జీవించడానికి సహాయం ఒకరిపై ఒకరు సరుగు పనుకుండా ప్రభా నాయన తండ్రి మీరు అక్కడ సిద్ధపడినట్లు సహాయం చేయండి నాయన ప్రభావ మాలో ఇంకను ఎంతో బీరగొట్టవలసినవి నలుగొట్టవలసినవి చెక్కవలసినవి ఎన్నో ఉంటున్నాయి బాబా మీకు ఆయాసకరమైన ఎన్నో ఉంటున్నాయి జీవితంలో మేము పరిపూర్ణం కాదు ప్రభావ తండ్రి మీరే మమ్మల్ని సరిచేసి చెక్కి తమరకుండా మేము వెళ్ళి మీరు కోరిన అగ్ని వల పరీక్షింపబడి అగ్నిలో పరీక్షింపబడి తండ్రి మీకు ఇష్టమైన పనిముట్టుగా ఇష్టమైన వారు గమనం చేయవలసిందిగా వేడుకొస్తున్నారు శ్రమలు వచ్చినప్పుడు మీ ముందున్న ప్రవక్తను జ్ఞాపకం చేసుకోవడం వారి సహనాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రభావ్యక్స్తూ ఉంటారు తండ్రి మా ముందున్న దైవ మేము లోకాన్ని జీవించడానికి సహాయం వారందరూ ప్రభు ప్రతి రోజు తండ్రి ఎప్పుడు వస్తారు అనేటువంటి ప్రతి క్షణం వారు అటువంటి నిరీక్షణ కలిగి జీవించిన వారు సహాయం చేయాలి తండ్రి మా జీవితం పరీక్షించుకుని సరిచేసుకుని రాకడు ఎదురు చూసి బిడ్డలుగా చేయవలసిందిగా పడుకుంటున్నాను ప్రభుత్వ ఈ విధకాల సమయంలో మా యొక్క విన్నపములు విజ్ఞాపలు అనేకమైన ఉంటున్న సహాయం చేయండి ముఖ్యంగా తండ్రి ఈ భయంకరమైన కరోనా గురించి ప్రార్థిస్తుంటా సహాయం చేయండి అది ప్రతి ఒక్కరిని ప్రభావం ప్రతి ఒక్కరి మీద దాడి చేయాలని చూస్తున్నారు ఎంతో మంది ప్రభు దానికి ఇప్పటికి ఎఫెక్ట్ అయ్యారు ప్రభావ ప్రభుత్వం లెక్కలు తప్పు అంటున్నారు చాలా మంది తల్లికి సహాయం భయంకరంగా తెలుగు రాష్ట్రాలు విజృంభిస్తుంది ప్రభావం సహాయం చేయండి ఏం చేయాలి ఎట్లా పరిస్థితి పాలకులకు అర్థం కావటం లేదు ఆయన కేవలం ఆర్థిక సమస్య ఆర్థిక మూలంగానే దాన్ని చూస్తున్నారు ప్రభావం సహాయం చేయండి ప్రభా ఎంతో ఎంతో మంది చనిపోతున్నారు తండ్రి సహాయం చేయండి ఆయన కట్టడి చేయడం తప్ప నీకు మాత్రమే సాధ్యం తండ్రి గొప్పదేవ సర్వశక్తివద్త సర్వాధికారి ఆయన మీకు విన్నత విజ్ఞాపం చేస్తున్నా తండ్రి సహాయం చేయండి అదేవిధంగా ప్రభా ఆయన ఈ యొక్క తండ్రి రైతుల సమస్య గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం చేయండి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎరుకలు ఎంతో నష్టం కోర్చి తోపా తన పంటను ఎప్పుడు కూడా ప్రభు ఆయనకి లాభం రావటం లేదు తన ఆహారం తినకుండా పంటను పండిస్తున్నాడు ప్రభుత్వం సహాయం చేయండి నా తల్లి మోసం చేసేవాడు ప్రభుత్వం నుండి రావాల్సింది ఏం కూడా ధనిక రైతులు ఇప్పుడు వందల ఎకరాలున్న వారి లాభం పంపిస్తారు బాబు సహాయం చేయడంతో సకాల వర్షాలు రప్పించవలసిందిగా పెట్టుకుంటున్నారు సహాయం చే అదే విధంగా బాబాయన తల్లి ఈ మైగ్రెంట్ లేబరర్స్ గురించి ప్రార్థిస్తుంటున్నాం సహాయం వారి వారి గృహాలకు వారి ఇళ్ళకు వారికి చేర్చం ప్రభు అని ఇంకా అనేక మంది తల్లి ఇబ్బందులు ఎరుకులు ఉన్నారు బొబ్బా వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావంగా ఆయన ప్రతి గురించి ప్రార్థిస్తున్నాం ఆరాధన గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా ఏ విధంగా మీ ఆరాధన జరగాలి సహాయం చేపరులకు ప్రతి ఒక్కరికి ప్రభావ ఏ విధంగా సంఘంలో వెళ్ళాలి ఏ విధంగా ఆరాధించాలని ఆ జ్ఞానము వివేచన దాల్సి ప్రార్థిస్తున్నారు ఇటువంటి సమయంలోనైనా శక్తులు రాజ్యాంగ వ్యతిరేకం తండ్రి ప్రభావ హిందు శక్తి తండ్రి ఏ విధంగా జ్ఞాపక చేయాలంటూ బాబా సహాయం అదేవిధంగా తండ్రిని ఆయన వేరే ఆ శక్తులను భయపరచ ప్రణాళికలను తండ్రి సహాయ అదేవిధంగా తప్ప మా తండ్రి అనారోగ్యం కూడా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటారు జాషు గురించి ప్రార్థిస్తున్న చుట్టూ కుమారుడు హాస్పిటల్లో మళ్ళీ అడ్మిట్ చేశారు ఆయన సహాయం చేయండి తప్పండి స్వస్థాన్ని కిడ్నీ రివైవ్ చేయండి మా తండ్రి చూపించండి అదేవిధంగా ఆయన తండ్రి రాజుగా కుమారు జాష గురించి ప్రార్థిస్తున్నారు సహాయండి గుండె సమస్య మీరు ముట్టి స్వస్థపరచండి తల్లిదండ్రులు కావాల్సినటువంటి జ్ఞానములు నడిపి మీరు దయచేయవలసింది ప్రార్థిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు ఆయన తండ్రి ఇంకను పిస్ పాప గురించి ప్రార్థిస్తున్నారు అందువల్ల ముట్టి స్వస్థపరచం ఆయన అభిరామ్ గారి గురించి ప్రార్థిస్తున్నారు వాళ్ళు కూడా ముట్టి స్వస్థపరచండి వాళ్ళకి కావాల్సిన జ్ఞానము తండ్రి నేను నడిపి దయచేయండి విషయంలో ఆయన మీరే నడుపులో అందరూ ప్రార్థిస్తున్నా అదే విధంగా ప్రార్థిస్తున్నాడు లివర్ సమస్య తీవ్రంగా ఉంటుంది ప్రభుత్వ ట్రాన్స్ప్లాంట్ చేయాలని కోరుతున్నారు అంటే ప్రార్థన చేయమని కోరారు ఆయన దర్శించండి వారికి ఆశ్చర్యకారం చేసిన వారిని తిప్పుకోవాల్సింది ప్రభుత్వం ఆయన ఈ విధంగా ఎన్నో సార్లు ఎంతో మందిని చేశారు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నా తల్లికి నేనైనా చేశారు ప్రభా మిక్స్ అవుతున్నాం తండ్రి తర్వాత ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా గవర్నమెంట్ వారు ఆలోచిస్తుండగా వాళ్ళకి కావాల్సి ఉంటుంది కొంతమంది పిల్లలు ప్రభావ కొంతమంది బాధపడుతున్నారు మేము బాగా చదివాము ఎగ్జామ్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది కన్సల్టేషన్ ప్రభావం ఎంతో మంది కష్టపడి చదివిన ప్రభా వారు కొంచెం నిరాశకు లోనయ్య తండ్రి సహాయం చేయండి వారిని ధైర్యపరచండి అదేవిధంగా ప్రభావిత ఇతను తండ్రి యోనస్తు గురించి ప్రార్థిస్తున్నా సహాయం చేయండి ప్రభావ వాళ్ళెంతో నిరాశ నిస్లోనే తండ్రి లోకండి ఎటువంటి వారికి బ్రబా ఆయన సరైన మార్గము దారి లేక తండ్రి మనసులో ఆనందం సంతోషం లేక ఇంటర్నెట్ మరియు ఇతర వాటికి అలవాటు అయిపోయి సహాయం చేయండి క్రైస్తాం చేసుకుంటే ఆధారపడి ముందుకెంతం చెల్లిస్తూ ప్రార్థించడానికి మరి చైమాగ్యం బట్టి స్మృతి నీకే ఘనతా మహిమా ప్రభువులు ఆరోపిస్తూ కొద్ది ప్రార్థన మా ప్రభు మారని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చేస్తున్నాను సార్ పరిషత్న సర్వోన్నతుల సర్వధికారి సర్వకృపానిధి వంద సంవత్సరాలు ఈ విధ రకాల సమయంలో ఆయన జీవితంలో పవిత్ర పెట్టినందుకు వంద నెల అయితే తీర్ని వారం నుంచి కాపా ముఖ్యంగా తండ్రి నేను అతి పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి తండ్రి ఆయన అయ్యా నాకు ఇంకా నరకమే దిక్కు అనకనే సిటీలో ఉన్నప్పుడు తండ్రి ప్రభా నన్ను దర్శించిన ప్రభుత్వ కాబట్టి ఆయన కుటుంబించాలని ఆశక్తి తండ్రి మరలా నాయన పాప పుస్థితిని నన్ను ఆకర్షించకుండా తండ్రి ప్రభా నాకు ఆ బలముని దయచేయించు నిగ్రహ శక్తిని దయచేసి ఆశా నిగ్రహములో ఈ లోకములో ఉన్నదంతా ఈ నేత్రాశీరాశ జీవ ఈ లోకాశలను చేయించే వారిగా ఉండేటట్టు సహాయం చేయమని నేను తండ్రి ప్రభా సద్భక్తితో నేను ఆశ్రయించి తండ్రి ప్రభా నాయన నాలో తండ్రి ప్రభా నాయన విడవలసిన అన్ని నేర్చు పెట్టుకున్నట్టుగా నాకు భాగ్యం విన ప్రసాదించమని వెళ్తున్నాను అది ఆయన ముఖ్యంగా ఎంతో ఎన్నో రోజులు నాయన కొన్ని అంశాలను ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావన నాకైతే చేయగలదేవాడు ముఖ్యంగా ఈ కరోనా బాధితులు నాయన రోజు పెరిగిపోతూ వస్తున్నారు ప్రభావ దీనివల్ల తండ్రి ప్రభుత్వ ఈ యొక్క లేఖనాలు విధంగా తండ్రి ప్రభు అంత్య దినముగానే మాకు క్లియర్ గా తెలిసిపోతూ నరుడు ఏ సైంటిస్ట్ ఏ డాక్టర్లు ఆయన దీని నుంచి మనుషులను కాపాడలేకపోతుంది ఆయన అయ్యా ఈ యొక్క తండ్రి కొద్ది రోజులుగా నాయన యువనలు కూడా అటాక్ అయిపోయి చనిపోతూ వస్తున్నారు ప్రభా నేస్తుంది ఎంతో తీవ్ర తీవ్రంగా ఉంది ప్రభా దీని నుంచి ఆయన నీ చిత్తమైన ప్రజలను ఆయన నీకు పనికొచ్చే ప్రజలను మీరు కాపాడు వారన్నారు ప్రభా ఆయన దానిలో ఆయన కూడా ఉండాలని తోడుస్తుంటున్నాం తండ్రి ప్రభా నాయన మీ చిత్తం చేసి నట్లయితేనే ఉంటామని వేడుకొని ప్రకటిస్తాం ఇంకా నువ్వు మాకు ధైర్యము సాహసము గల అటువంటి మనసును దయచేస్తాం ఆయన మీ సిరినాల్లో ఆయన అతని ప్రభావ సంఘాలన్నీ ఆయన అంత ఆయన ప్రకటించవచ్చు ప్రభా రాబోయే రోజుల్లో కొద్ది మందికి మాత్రమే ప్రకటించవచ్చు కాబట్టి తండ్రి ఆయన మేము అందరము తండ్రి లేచి ఆయన సువార్తలు చేపట్టి ఆయన పొరుగువాణితో సహా వీధి వీరికి వెళ్లి ఆయన సువార్త చేసే ధైర్యములను అభివృద్ధి పండిస్తాం ఆయన వాక్యం దొరకదు ప్రభావ రాబోయే రోజుల్లో కాబట్టి నేను ప్రతి ఒక్కరిని లేపమని మేము మిషనరీలు గాను తండ్రి బోధకులు గాను ఆయన బయలుదేరటకు మా తటి మనసులు వెలుగు కేవలం మా వరకు నా అనే విధముగా క్రైస్తవుడు ఆ వెలుగును ఆ వీధిలోను ఆ కాలనీలోను తండ్రి ఆ రాష్ట్రంలో ఆయన ఇచ్చే విధంగా ఆలోచించే కృపను దయచేయమని పెట్టుకుని చూస్తున్నాం ప్రభా ఆయన అదే విధంగా పెద్దలు ఇక మీదట రాబోయే శ్రమలన్నిటిని ఆయన కట్టుకొని ఓర్చుకొని పరిస్థితిని దయచేయండి ప్రభుత్వం అదేవిధంగా రైతులను జ్ఞాపకం చేస్తారు వారి నష్టపోతూ వస్తున్నారు వారికి తగిన ఫలితాలను దయచేయండి వారిని దోచుకుంటున్న ప్రభుత్వాలు ఆయన రాజకీయ నాయకులను కట్టడి చేయవలసింది తండ్రి ఆయన వారిలో ఉన్న డిప్రెషన్ ని వారికి మంచి రోజులను దయచేయండి వారికి రక్షణ దయచేయండి మారు మనసులను దయచేయండి ఆయన ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ ప్రభుత్వం ఆయన ఎంతో భయాందోళన చెందుతూ తండ్రి తమ జీవనం ఆయన కొనసాగించలేక తండ్రి దారి నాయన ప్రయాణిస్తూ తండ్రి ప్రభావం అనేకమైనటువంటి ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థిక సమస్యల్లో వారు ప్రయాణిస్తున్నారు ప్రభుత్వం ఆయన వారిని కొందరైతే నీ బిడ్డలను దర్శించి కొంతవరకు మాత్రం చేయగలిగి ఉన్నారు తండ్రి ప్రభావం అయా వాక్యం విని పరిస్థితుల్లోనూ నాయన ఆలోచన లేని పరిస్థితుల్లోనూ ఉన్నారు ప్రభుత్వ గమ్య స్థానాలకు మాత్రం తీరాలని తండ్రి వారిని జ్ఞాపకం చేస్తారు యాంగ్ చేయండి ప్రభుత్వం వారిని ఆదరించినట్లు థ్యాంక్ చేయండి తండ్రి ప్రభు నాయన అయా అదే సంఘాలను బట్టి ప్రార్థిస్తున్న సంఘ సేవకులను జ్ఞాపకం లేదు సత్యమును బోధించే సేవకులను నాయన లేవనే తండ్రి నాయన ఏ యొక్క సభ్యుడు రాకపోయినా అతని గురించి భారం కలిగే సేవకులను నాయన అని వేడుపడుతున్నారు ఎవరైతే కఠిన హృదయాలైన సేవకులు మారు వారిని దర్శించమని వేడుకుంటారు వారికి నాయన రాకడతూ నాయన సంబంధించిన సత్యములు బోధించేవారుగా వారు ఉంది కలిసి సాధించారు కల్పన కథలను శరీరం బోధలను ఆయన ఆర్థిక సంబంధమైన బోధలను ఆయన వారు విడిచిపెట్టి తండ్రి ఆత్మ సంబంధమైన బోధలను బోధించేవారుగా ఉండటం సాగించారు ఆయన అయ్యా సంఘాల మీద ఎట్టి పరిస్థితుల్లో రుద్దుతారు ప్రభావ కరోనా వైరస్ ఇంకా వ్యాప్తి తర్వాత ఈ అక్కడ క్రమాలను ఎదురుచిన జ్ఞానం దయచేయమని వేడుకొని తది సహాయం చేయమని వేడుకొని తండ్రి దాస్ దిగా మన అడ్మిట్ అయ్యి ఉన్నారు ప్రభావిలని అప్ అండ్ డౌన్ అవడం వల్ల తండ్రి రీప్లెస్ అవ్వడం జరిగింది ప్రభావ బిడ్డని స్నాప్తం చేసుకోండి అరి ఇన్ని శోధనలు మరి ఎందు నిమిత్తం అయితే వస్తున్నాయో తెలియదు మహిమ పరుగుతోందని తర్వాత ఆ బిడ్డని స్పష్టత తండ్రి వేడుకొని చుంటున్నాం బిడ్డ పక్షముగా నాయనం ధైర్యములు దాయి చేయండి అదేవిధంగా తండ్రి నాయన ఇంట్లో చేసుకోండవాడు తండ్రి ఆ బిడ్డని ఆ కొత్త బిడ్డని అర్థం చేసుకుంది ప్రభావ తండ్రి లక్షణలోకి తండ్రి ప్రభావ శుద్ధికాలం అవుతుంది తండ్రి ఆ విశ్వాసం నుంచి చదువుకోకుండా ఈ అపవాది చేస్తున్న కీడుని నైనా ఆ యొక్క తండ్రి బ్రొవ ఈ క్రైస్తవ్యంలోకి వచ్చిన ఎటువంటి జరుగుతుందా భావన కూడా కొంతమంది చర్చిస్తారు ప్రభావ నుంచి వారికి విడుదలని దాని వీళ్ళకి స్వచ్ఛత సంపూర్ణ స్వచ్ఛత కలిగిన దాకా గొప్ప కార్యాలను చేయమని వెళ్తున్నాయి పెళ్లి క్రిస్టియనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు నాన్న జీవితంలో కూడా మీరు ఆయన అద్భుతం చేసి అన్నారు ఇంత చేస్తున్నారు ఆయన బట్టిన మంచి గౌరవం ఉంది అర్థం పరమైన దాన్ని రవి ఆయన అసలు దైచేయమని పెడతారు ఏ విధంగా జ్ఞాపకం చేస్తారు ఆయన ఆయనకు జ్ఞానం వచ్చి సాయం చేసి అటు రాత్రి ఇంకా కరిగిపోతాడు సాయం చేయండి తండ్రి తన భార్యని జ్ఞాపకం చేస్తుంది ఆయన కుటుంబాన్ని ఇంక లైవ్ నేను జైల్లో ఉండదు కదండీ ప్రోభ ఆయన మీరు విడుదల విన్న పక్షంలో పా తన భార్య పిల్లలని జ్ఞాపకం చేస్తుంది సహాయం చేయవలసింది కాదు అదేవిధంగా నేను ఎంతో కదవలసిన ప్రోభ ఆయన క్షమించమని వేడుకను ఇష్టపడిన వాక్యము నాలో నాలో ఫలింపజేయమని దొరుకుతుంది అక్కడ ఇదే పడే వారముగా ఉండటాయన టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుడిని నాయన తండ్రి మంచి ఆరోగ్యాలతో పాటు ఆయన మంచి సావాసము కలిగి చంద్రీప్రభు ఆయన ఎందుకు ఆయన నీ చిత్రంలో తిన్నమందరం పరలోకంలో కలిసి వారంగా జీవించకు నిందరహితంగా ఉండటం చంద్రీప్రభు ఆయన ఇచ్చిన సరే అవకాశాన్ని బట్టి ఆయన వందనాలు చెల్లిస్తే ఆ రక్షకుడు ప్రభు ఆయన ఏ చూస్తే నీ కుమారుడు ఆయన తండ్రి అమ్మ నువా మాకు ఇచ్చిన బట్ తొందరలు నీకు ఇద్దరు తెలుస్తున్నాం తండ్రి ప్రత్యేకంగా తండ్రి మీరు మాకు ఇచ్చిన వాక్ భాగం బట్టి తొందర పోషిస్తున్నారు అయ్యా తండ్రి నేను చూసి అనిపిస్తూ అయ్యా తండ్రి నేను మా మధ్య ఇచ్చిన వాక్య తండ్రి ప్రాథమిక బట్టి తొందరగా తెలుస్తున్నాం అయ్యా మా కాదు నాలుగు నుంచి దేవుడు గంట తండ్రి నేను మా అంకుని అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా మీరు జాబ్ కలిగి జాబ్ ఇచ్చగలిగిన దేవుడు గంట నేను చూపిస్తూ అయ్యా తండ్రి నేను ఈ ఉదయం కాలంలో నేను ఆరాధించి కొన్ని తండ్రి నేను నేను ప్రేమించి నా కొరత రాను పెట్టిన గొప్ప దేవుడు అయి ఉన్నావు తిరిగి రానై ఉన్నావు మీరు ఆకడ కొడతాయి ఎదురు చుచ్చి ఉండాలని దాన్ని ప్రసారంగా సిద్ధపడాలని అయ్యా తండ్రి నేను మీ తండ్రి నేను సిగ్గులేని మొహంగా మేము తండ్రి నేను ఎదుర్కోవడానికి సంతోషంతో ఎదుర్కోటానికి అయ్యా తండ్రి ఇటీసీతో పాటు తండ్రి మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నా దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా త్రి సహాయం చేసి అయ్యా తండ్రి కాలం నేను ఆరాధించి కొనియాడుతూ తండ్రి నేను నీ రక్నంలో నాకు ఎంత తండ్రి నీకు వదనాలు సుధులు జల్లిస్తున్నాను ప్రభా తండ్రి ఆ ముందు తండ్రి నేను పేరుకి వస్తుంది బట్టి నీకు తెలుస్తున్నాను తండ్రి నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను మీరు కండినైనా మాకు జవాబు ఇచ్చే గొప్పదేడు అని నిరీక్షణతోటి అయ్యా కండి ప్రతి విజ్ఞాపనం మీ పాశం తీసుకుని వస్తాను సహాయం చేయండి ప్రత్యేకంగా కండినైనా కోసం ప్రార్థిస్తున్న సహాయం చేయండి హాస్పిటల్ ఉండే వాళ్ళలో అయ్యాకం చేసుకుంటారు ట్రీట్మెంట్ గురించి ప్రార్థిస్తుంది తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి కుటుంబాన్ని కండిసిన ప్రతికోండి సహాయం చేయండి తర్వాత తండ్రి ఈ రీతిగా తండ్రి బయటపడుతుందని సాధించినంత సహాయం చేయండి అయ్యా తండ్రి ఆ సాధన మీకు ప్రభావ సమస్య సాధ్యమే ఉన్నది అయ్యా సహాయం చేయండి పుస్తకండి ఎడ కాల్సిన తండ్రి బయటలో ఉంచుందని సాధిస్తున్నాం తర్వాత సహాయం చేయండి బాబా పుస్తకించండి బాగా తండ్రి ఏదైనా బ్రెయిన్ లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో కిడ్నీలో ఏ ప్రాబ్లం ఉందో ప్రభావం డాక్టర్స్ అందుబాటులో ఉండేలా స్కోర్స్ ప్రభావం చేస్తే జీవితం మంచి ఆరోగ్యం తెచ్చింది ఆరోగ్యం సంతోషంగా ఏ కార్యం అయితే మీరు స్టార్ట్ చేసే తండ్రి నాకు రావాల్సిన తండ్రి నాకు రేషన్ డబ్బులు కూడా రావడం కూడా మీరే సహాయం చేయండి తర్వాత కుటుంబం ఇంటి విషయం గురించి ఆ విషయం కూడా సహాయం చేయండి చూపించండి ధ్వజిస్తున్నప్పుడు హార్ట్ ఆపరేషన్ గురించి మీకు సహాయం చేయండి మీరు చూపించండి ప్రభుత్వాన్ని తల్లిదండ్రీ పర్సనల్ గైడెన్స్ వనరులు సమకూర్చనీ ప్రభావ సహాయం చేయండి ప్రభాస్ కోసం ప్రార్థిస్తున్న ప్రభుత్వం చేస్తుంది సమకూర్చు ప్రభావించి ప్రార్థిస్తున్నాం ఈ రీనా ఈ సమయంలో ప్రభాస్ అండి మా దగ్గర ఉన్న ప్రభాతం ఫార్మర్స్ కోసం ప్రార్థిస్తున్న ప్రభావం చేస్తున్న పరిధి వాళ్ళు చేస్తున్న కాకుండా సహాయం చేయండి ప్రయాణి ప్రభాస్ండి మహాసైన్ అనేది ఎవరు నిలబడలేరు కానీ ప్రభావం సాధించడం అతను విజ్ఞాపం చేయగలమని వైట్ చేస్తున్న సహాయం చేయండి మీ కృప్ సూపించండి ప్రభావాలని ప్రభావం దరదొరడానికి ప్రభాస్ ఈ ఫార్మర్స్ సూసైడ్ కలిపించడానికి ప్రార్థిస్తున్నా తన గత సంవత్సరాలకు ఎంతో ఎంతో మంది సూసైడ్ చేస్తున్న ప్రభావ సహాయం చేయండి ప్రభావం ఇక్కడ నిడ్లైన ఫార్మర్స్ గురించి అతన్ని ఆ స్థలాల్లో నేను గురించి ప్రార్థిస్తున్న ప్రభాక్యం తోటి వాళ్ళని సంధించినట్లుగా నివాక్య నివాగ్దానాలు అందుబాటులో ఉంటుందని ప్రభావ జీవితాల్లో నీకు జీవితాలు మీరు అందుబాటులో ఉంటుందని ప్రార్థిస్తున్న సహాయం చేయండి ప్రత్యేకంగా ప్రభావ చర్చ సోపన ప్రభావం ఏ రకంగా చేయాలనేది అలా నేను చూస్తున్నా ప్రభావ సహాయం చేయండి గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభావ ని బిడ్డలని అవమానపరచాలని అనుకున్న తండ్రి సహాయం చేయండి ప్రభావ ని బిడ్డల తండ్రి సంఘాలకు వచ్చిన చర్చ చర్చస్ లోకి వచ్చి చేసిన ప్రార్థన వల్ల ప్రభా తండ్రి అయినా ఈ వైరస్ శిల్పాలు ప్రభావ అలాంటి సాధన చేయడానికి సంఘంలో సంఘాల్లో ప్రభా తి కార్యం చేయమని ప్రార్థిస్తున్న ప్రభావ తండ్రి అయినా తండ్రి అయినా మనుషుల శక్తి వల్ల బలం వల్ల కాదని నా ఆత్మల ప్రభావ కానీ దేని వల్ల జరగ కార్యము ఎక్సెప్ట్ చేస్తే ప్రభావ ఆత్మ కార్యమే ప్రభావి ఆత్మ చేస్తేనే దొరుకుతుంది ప్రభావం ప్రయాసం వృధా తండ్రి చేయండి ప్రయాసండి మేమైతే బలహీనంగా ఉన్నాం ప్రభావ ఏమవుతుంది బలహీనమైన ఆలోచనలు బలహీనమైన మాటలు బలహీనమైన తండ్రి ఆయన విశ్వాసము తండ్రి ఆయన ఏది కూడా బలంగా లేని ప్రభుత్వ మా జీవితంలో తండ్రి అయినా సహాయం చేయటం బలపరచండి తండ్రి మా విశ్వాసాన్ని బలపరచండి మా మా నిరీక్షని బలపరచండి తండ్రి ఆయన మా ప్రార్థన చేసే తండ్రి విజ్ఞాపన్ని బలపరచండి ప్రభావ తండ్రి విజ్ఞాపంతో ప్రార్థన చేయడానికి పట్టుదలతో ప్రార్థన చేసే తండ్రి ఇలాంటి స్థితి మాకు బయటకుంటున్నాను ప్రభావం చూపించండి ఈ సమయంలో తండ్రిలో దండించి తప్పించండి మా దేశాన్ని తండ్రి ఫార్మర్స్ నిన్న మీకు చూపించండి ప్రభావం ఇంతే కాదు ప్రభావ కరోనా వైరస్ ఎంత ఎంత మంది సరకల్లో ఉన్నారు ఎంత మంది సందీయంగా చనిపోతున్నారు ప్రభావ తండ్రి ఆయన లాక్డౌన్ అయితే తీసేశారు క్లియర్ గా చూపిస్తున్నారు వాళ్ళ చెక్తులు లేదని ఇప్పుడు దాకా చెప్పట్లు వాళ్ళ గురించి వీడి గురించి అనుకున్నారు కానీ డాక్టర్కి డాక్టర్లకి ఎవరికి ఆలోచనకి అందుబాటులో లేదు ప్రభావ అది ఎక్కడుంది తెలవద్దు ఆ సందీయన సందీయన డెత్ ఏంజిల్ ఎక్కడుంది ఎవరికి తెలవదు ప్రభావ తండ్రి పోరాటం తక్కువ పోరాటం తండ్రి హ్యాండ్స్ ట్రైన్ ప్రభావిడని కాపాడండి తల్లి లాంగ్ ట్రై బుడ్యాన్ చేసుకోవాలని తది నేను దాని కుటుంబం అని ప్రార్థిస్తున్నాను ప్రభా అంటే వ్యాఖ్యాన్ని చేసుకుంటున్నాం తండ్రి నేను వాళ్ళ స్కూల్ కోసం ప్రార్థిస్తున్నాం వాళ్ళ దగ్గర చేసిన పరిచయం గురించి ప్రార్థిస్తున్నాం తర్వాత ఈ రీతిగా తండ్రి నేను రకాల మినిస్ట్రీస్ ఓల్డ్ ఏజ్ హోమ్ తండ్రి ఆర్ఫినేజ్ తండ్రి ప్రభావిత మినిస్ట్రీస్ ఈ రకం ఈ మినిస్ట్రీస్ అన్నిటి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావి గుంటుందని ఆడుకుంటూ హలో గారు చక్రవర్తి గారు పరిశుద్ధి పరిశుద్ధం పట్ల కొత్త ఏ విధి అలాంటి అంతకన్నా ఈ ఊరు జీవితాన్ని అయ్యా ప్రార్థన చేసేవాడు పాపం అయాను తిందో ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా అసలు ఇది ఎన్ని రకాల ఏ ప్రబబ్తి కొడతిన చుట్టూ పరికల్పన నాకిని పట్టం కిస్తా ప్రబబ్తి కొడతిన కొనిని కొని తీర్చే ఆత్మ జవాబు కడతిన నిలబెడత నిచతాల గుండుజు కట్టటో బ్లోవయ్య నిరత్తి ముమిటి బస్ కొడత కొడత కట్టత అన్ని 343 స్టెలిడిన్ పరిధి కలిగి ఉంటారు అసలు నేను ఎప్పుడైతే ఎవర్కియా మహాగణుడు మహోన్నతుడు సత్య స్వరూపి నిత్య నివాసిన మా ప్రిమైన పరలోకండి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామము వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సన్నిధిత మాకు అనుగ్రహించండి ఆదరించి సహాయం చేయండి సన్నిధి తోడుగా ఉంచండి నాయన ఉన్నతమైన ప్రేమను బట్టి అప్యాయతను అనురాగమును బట్టి నీకు స్తోత్రములు మీరు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన కనకరించండి కృప చూపించండి ప్రభువానికి వందనాలు స్తోత్రాలు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండీ మరి ఈ రోజు మా ప్రపరి భయానకంగా ఉన్నాయి కరోనా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఇబ్బంది పెడతా ఉంది దానికి ఎంతో మంది సఫరవుతున్నారు కొంతమంది బలైపోయారు మా ప్రప ఇంకా సఫరవుతున్న వారిని కనికరించి స్వస్థపరచమని ప్రాధాయపడుతున్నాం బలైపోయిన వారి కుటుంబాలను ఆదరించమని వారికి భవిష్యత్తు అనుగ్రహించమని వారైనా రక్షణ పొంది మారు మనసు పొందింది జీవించే భాగ్యం దయచేయమని సో మా ప్రభావ సహాయం చేయమని అతండి వేడుకుంటున్నాం కనికరించండి అదేవిధంగా ప్రభు కనకరం గల దేవాన్ని కొందనాలు స్తోత్రాలు నాయనా సంపూర్ణమైనటువంటి ప్రభుత్వ తండ్రి నివారణ స్వస్థత కలగడానికి మా తండ్రి మీరే మా కృప చూపించి మా తండ్రి ప్రజలతో మా ప్రభుత్వ తండ్రి మరి మీరే ఎవరితో మాట్లాడతారో మాట్లాడి ప్రభావ దానికి కావాల్సినటువంటి విరుగుడు ముందుని మీరే మా ప్రభ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ నోటి మాట చేత అజ్ఞాపించి దాన్ని నివారించమని ప్రాధాయపడుతున్నాను సహాయం చేయండి కనికరించి కృప చూపించండి ప్రభు మీకు కొందనాలు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మా మా తండ్రి ఎవరైతే మా ప్రభుత్వండి రైతులు ఉన్నారు వారు చేస్తున్నటువంటి మా ప్రభు ఆ వ్యవసాయంను వారి పనిని వారి మీరు మా ప్రభావ చూస్తున్న దేవుడు కనుక దయ చూపించండి ఆయన వారు ఇంతవరకు ఎంతో మంది రైతులు నష్టపోయి కష్టాలు పాలయ్యి వారమైపోయి చచ్చిపోయిన వాళ్ళున్నారు కనికరించి వారి కష్టము మధ్యలో దళారులు మోసం చేసే ప్రభుత్వ వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు వాళ్ళ కష్టాన్ని వారు తినేస్తున్నారు కనికరించి మా ప్రభుత్వ వారికి మంచి గిట్టుబడి దారి అనుగ్రహించండి మా ప్రభావ వారికి మా ప్రభుత్వ మరి కాలంలో ప్రభావ తిరిగి మళ్ళా పంటను స్టార్ట్ చేయడానికి వారు కావలసినటువంటి అమౌంట్ వారికి అనుగ్రహించండి నాయన సరైన ధర మా ప్రభావ ఒకవారు మా ప్రభుత్వ సరుకులు అమ్ముకోవడానికి పంటను అమ్ముకోవడానికి సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాను చూపించండి మా ప్రభుత్వ పక్క దళారులు వారిని మోసం చేసుకుంటుంటే మరో ప్రక్క ప్రకృతి వైపరీత్యాలు మరోపక్క ఈ తెగుళ్ళు కిను కీటకాలు ఆయన ఎన్నో రకాలైన సమస్యతో భారతదేశానికి వెన్నుముక లాంటి రైతులు బాధపడుతున్నాడు అలాగనక జరిగితే భవిష్యత్ తినడానికి తిండి కూడా భారతదేశ ప్రజలకు మాకు లేకుండా పోతుంది కనికరించి మా ప్రభుత్వం సహాయం చేయండి కరువును కష్టం నుంచి తప్పించడానికి మా ప్రభుత్వం మీరే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నారు కనకరించండి గృహ చూపించండి పరూపా వారికి మా ప్రభుత్వండి వారికి భవిష్యత్తు ఆస్వాదం కనగడానికి ప్రతి కరువును కష్టం నుంచి దేశాన్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాను గృహ చూపించి నడిపించు మని పొందుకోవాలి సాగుకుల కొరకు మా ప్రభుత్వం ప్రార్థన చేస్తూ ఉన్నాం సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం లాక్ డౌన్ ఎత్తేసారు కానీ సడలింపులో మా ప్రభుత్వ తండ్రి కొన్ని కండిషన్స్ పెట్టాలని తండ్రి వాటిని సరిగ్గా అర్థం చేసుకుని ఏ విధంగా ప్రభుత్వండి మరి ఈ రోజులో సంఘాన్ని నడిపించారు కావాల్సిన జ్ఞానము ఆలోచన సాకులకు నా కైస్తవ నాయకులకు ప్రసాదించమని ప్రాధిపడుతున్నాను నన్ను మందించండి మందించండి మందించండి కనకరించండి ప్రభావానికి వంద తండ్రికి స్తోత్రాలు ఆయన ఎక్కడ ఎవరికి మతం ఏ విషయంలో ఏ ఒక్కరు కూడా దొరకకుండా ఒక్కొక్కరు ప్రభా సరైనటువంటి ఒక నాయకుడు ఒక నాయకత్వంలో ఒక రూలింగ్ లో ఈ ప్రజలు ప్రత్యక్షంగా లేకపోవటాన్ని బట్టి ఎవరు వాళ్ళు వారు ఎవరికి నచ్చిన బోధలు వారు చేసుకుంటూ కైస్తవ సమాజాన్ని భ్రష్టు మీ నామాన్ని ప్రజల మధ్య అవమానం పరుస్తూ ఉన్నారు మన నుంచి క్షమించి సహాయం చేసి ఆస్వాదించమని అయ్యా మా ప్రభావ వారందరికి భయం కలిగించమని మా బాధ్యతగా వ్యవహరించడం సహాయం చేయమని మా ప్రభుత్వం సేవ మీదని మా ప్రభావం అందరం కేవలం పనివాళ్ళు మనకు గుర్తించి పనిచేయడానికి సహాయం చేయమని ఆదరించి ఆస్వాదించమని ప్రజ ప్రార్థం కొంతమంది యదార్థంగా కష్టపడి నమ్మకం పనిచేస్తున్నారే సరైనటువంటి మా ప్రభావ సహాయం లేక ఆధరణ లేక బాధపడుతూ ఉన్నారు దయచేసి కనుకరించండి వారికి కావాల్సినటువంటి కృప చూపించండి మనపరచండి ప్రభుత్వానికి వందనాలు నమ్మకాలకు కావాల్సినటువంటి మా ప్రభుత్వ సహాయము ఆహారము అనుభవించండి కావలసిన వనరులు దయచేయండి ధైర్యంగా వాళ్ళు సేవ చేయడానికి కృప సూచించని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించి ఆదరించండి ఆస్వాదించి మనపరచని ప్రార్థన చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ నా దేవ నా తండ్రి నా యజమానుడు నీకు వందనములు స్పష్టములు తిరిగి ఉన్నాను తండ్రి మా ప్రభుత్వ భయానకమైనటువంటి ప్రభుత్వం పరిస్థితుల వహించి ముందుకు సాగడానికి కృప చూపించమని ప్రార్థం చేస్తున్నాం ఇంకా ఎంతో ప్రపణండి రకరకాల సమస్యలు ఇబ్బందులు మా ప్రప కష్టంలో వారు మా ప్రప జీవిస్తూ ఉండగా మతండి కనికరించి మా ప్రప వ వారందరినీ కృపలో జ్ఞాపం చేసుకోండి మా ప్రియులు మా కొంతమంది మా ప్రప ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారిని కూడా కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి కనికరించని ప్రభాపాన్ని కొనునాలుతండి అయ్యా మా ప్రభు మరి కృపలో వారిని దర్శించి గాయపడిన హస్తాన్ని చాల్చండి ఈ రోజు జాషు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని విన్నాం మీ కుమారుడు మీ ప్రభావ గాయపష్టంతో మీరు ముట్టండి తలకున్న ప్రతి సమస్యను తొలగించండి తల్లిదండ్రులకు ప్రభుత్వ వేదన ఆ చింత తొలగించి వేయండి ఆర్థికంగా నదిగిపోయారు వారిని ఆర్థికంగా బలపరచండి ఈ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నారని కనికరించండి అదేవిధంగా ప్రభుత్వ మా తండ్రి నా దేవన చిన్న జాషు బట్టి వందనాలు ఆ తదిరాజు గారిని బట్టి వారు కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభావ వారికి సరిగ్గా తినడానికి కష్టమైన పరిస్థితిలో లక్షలకి వైద్యం చేపించాలంటే మా వాళ్ళని కాదు కలకరించి వారిని మా ప్రభా బిడ్డల బాబు ప్రార్థన చేస్తున్నారు గుడిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను కృష్ణాన్ని బట్టి వందనాడు మా ప్రభావ నగరాన్ని బట్టి వందనాలు ప్రభుత్వ అదేవిధంగా పసికాలం నుంచి అనవాసమైనటువంటి మా ప్రభావ ఆ కేసులో మా ప్రభు నత్యండి లలిత జైల్లో ఉన్నాడని విన్నాం కలకరించి కుమారుడు పక్షంగా న్యాయం చేసి మా ప్రభావ ఎవరైతే అవమాన పరిచి పెట్టారో ప్రభావ వారు అవమాన పడినట్లుగా ప్రభావ నత్యండి కుమారి తలపైకి మా ప్రభావ బయటకు విడిపించమని కుటుంబాన్ని మీరు ప్రార్థన చేస్తున్నాం సహాయం అందుకు కనికలించిన ప్రభుత్వానికి వంద నాలుగు స్తోత్రాలు జీవితంలో ఇకేమైనా ప్రభుత్వం సరి చేసుకోవాల్సిన విషయాలు అంటే వాళ్ళు సరి చేసుకుని కొరకు సాక్షిగా నిలబడటానికి వారికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం కృష్ణ చూపించండి నయనాలను వంద చూపించి సహాయం చేయండి వారికి అవకాశం నుంచి ఆరోగ్యం శక్తి బలం దయచేయండి కనిపించండి గృహ చూపించండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి శామగారు మొదర్ని అదేవిధంగా ప్రబున తండి ఎఫ్రమ్ గారు మొదటిని బస్ మొదల తల్లిదండ్రులని వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అవకాశం నుంచి ఆరోగ్యము శక్తిని బలమును ఈ వయసులో వారికి దయచేయండి ప్రభుత్వాన్ని కొందనాలు అన్ని సన్నిధికి చేరేంత వరకు ఎవరితో చేపించుకుని బిడ్డలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు వారు ఉండకుండా కావాల్సిన శక్తిని బలము ఆరోగ్యము ఆశీర్వాదం అనుగ్రహించడం ప్రార్థన చేస్తాం సహాయం చేయండి మహిమ మీకే ప్రభుత్వానికి లాక్ డౌన్ తండ్రి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మేము హాస్పిటల్ సువార్థకాలని అనుకుంటున్నాం ఏజెన్సీ ఏదైతే మా దయచేసి మమ్మల్ని సిద్ధపరచండి కావాల్సిన మీరు ప్రొవైడ్ చేయండి మీకు కలికరించండి మీరు ఆదరించండి ఆ తల్లి బలపరచని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మహిమ మీకే ప్రభుత్వా ప్రత్యేకంగా మా తండ్రి మా తండ్రి మా బిడ్డలు అయినటువంటి వారు అందరినీ మా ప్రభుత్వం తల్లి మా కాంటాక్ట్ లో ఉన్నారు మా ప్రప వారికి మీరు సహాయం చేయండి మేము వారి ద్వారా ఆ ప్రాంతాలకి వెళ్లి ఆ ట్రైబల్ బెల్ట్ లో మేము కృప చూపించండి ఆ సహాయం చేయండి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థించడానికి కృపశాలు తెలియజేస్తూ మా ప్రపంచ తండ్రి ప్రతి కలవరాన్ని తొలగించి మా ప్రప అక్కడ తీర్చమని మా ప్రపన్న మరి ఆ మా ప్రభావిన్ అయింది కృప దయచేసి దాని విషయం కూడా మీరు సహాయం చేయండి మరి ఈ రోజు మా ప్రపంచ మేనేజర్ రాలేదు అందుకని పని జరలేదని చెప్పి ఈ రోజు వారు వచ్చి అది చూసుకుంటారు అది క్లియర్ చేయడానికి చూపించండి ప్రభుత్వానికి వంద స్తో ఈ కష్ట కాలంలో కూడా పోషించిన మా ప్రభుత్వ విధానాన్ని బట్టి స్తోత్రం తర్వాత దినాలు కూడా మాకు ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషించి నమ్ముతున్నాం మీ వైపు చూస్తున్నాం మా ఆశించినందుకు వంద నాలుగు కృతజ్ఞతలు తర్వాత దినాల్లో కూడా మా ప్రభుత్వ ఏ లోటు రాకుండా కృతజ్ఞత అండి మరి నీ అభిషేకించి నీ మహిమ కొరకు మీరు మమ్మల్ని వాడుకుంటారని దీక్షలతో కావలసినటువంటి వనరులను కావలసిన అభిషేకం వరములను కాపుదాలను రక్షణను మా ప్రభుత్వ ధైర్యమును మీరు మాకు అనుగ్రహించి శక్తిని అధికారం మహిమ కొరకు మీరు వాడుకునిపోతున్నందుకు మా తండ్రి నమ్మి ప్రార్థన చేస్తున్నాం తెలియజేస్తూ స్థుతించే అంతవరకు తండ్రి కాబదాల భద్రత అనుగ్రహించమని ఇది గొప్ప భాగ్యం అనుగ్రహించుకుందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏసు ప్రభు నామలు ప్రార్థన చేసి సమర్పించుకుని అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి మన ప్రభుత్వ కృపయు తండేమ ఆదరణ కట్టైన పశుధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి సమాధానం ఇప్పుడు సదాకాలం తోడై నడిపించే మహిమ పొందును గాకే సార్